హరి ఓ శ్రీ గురుగ్యో నమ హరి ఓ బ్రహ్మా పరమసుఖదం హలం జ్ఞానము గగనసదృశం తమక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సాక్షిభూ భావాతీతం త్రిగుణరహి సద్గరు నమా నమో హలిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభో నమో లవరహిత ప్రజ్ఞన ప్రత్య్రహమస్ అహం పదార్థర సదాశివ సమా శకర్యమా అస్మ పందే గురుపరపరా స్వరుజరు గురు పరమరు పరగరు సద్గురు పదబ్రహ్మణే నమీ ఓ శ్రీగరువ్యో నమీ లేని లేనికల కలిగినప్పుడు దానికి దశ దిశలయందు తగ మొదట కొనంతా అంటకున్న మేల్కను లేనికలే లేకా లేకపోగదా कल तो मेलक लेकद लेने का बयलूला ले का बच्चिते बोध कावल ननवपुड़ उगदा కలలో మేల్క లేకపోదు లేని కల కలిగినప్పుడు దానికి దశ దిశలయందు తగ మొదట కొనన్ తాను అంటకున్న మేల్కను లేని కళ చూచేనేని లేకపోవు గదా కళతో మేల్క పోదు గదా లేనిరుక బయలు ఈలాగా నీకెప్పుడు కానవచ్చితే బోధ కావలనని అనవు అప్పుడు లేకపోవు గదా కలలో మేల్క లేకపోదు కదా ఇది పదవిభజన చాలా సులభమైనటువంటి నిజే జీవిత అనుభవ నిర్ణయాన్ని ఈ కదార్థంలో స్వీకరించి అత్యున్నతమైనటువంటి లక్ష్యాన్ని నిరూపిస్తున్నారు బాగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే జ్ఞానం ద్వారా సిద్ధ వస్తువు బోధవుడు సాధనల ద్వారా కూడా సాధ్య వస్తువు పోతాడు అంటే ఈ సృష్టిలో రెండు ఉన్నాయి సాధన సాధకుడు సాధ్యము సాధ్యం అంటే సాధ్య వస్తువు జ్ఞానము జ్ఞేయము జ్ఞాత ఇది ఒక త్రిపుటి ప్రమేయము ప్రమాత ఈ లక్షణం ఒకటి ఇలాగే ఈ నడకని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సాధ్య వస్తువు కోసం ప్రయత్నించాలా సిద్ధ వస్తువును తెలిసి ఊరకుండాలా వేదాంతంలో పెద్ద విశేషమైనటువంటి చర్చ ఈ రెండింటి మధ్య జరుగుతూ ఉంటుంది అంటే అనేక ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి ఆత్మబోధ తత్వబోధ వివేక బ్రహ్మానుసంధానం అష్టావక్ర గీత వేదాంత పంచదశి వేదాంత డిండిమం తరువాత ఇంకా ఇట్లా ఇత్యాదులు వే అద్వైత వేదాంత నిరూపణకు సంబంధించినటువంటి అనేక ప్రకరణ గ్రంథాలు ఇవి కాక ద్వైత వేదాంతానికి సంబంధించినటువంటివి కూడా చాలా ఉన్నాయి అవి కూడా అంతే హరివంశం నారాయణీయం వాసుదేవ ఇత్యాదులు చాలా ఉన్నాయి ఇలాగే శివాద్వైతానికి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇలాగే శ్రీ విద్యకు సంబంధించినవి కూడా ఉన్నాయి ఈ వేదాంత చర్చ అంతా కూడా రెండే రెండు వస్తువుల మధ్య చర్చ జరుగుతూ ఒకటి సాధ్య వస్తువు రెండు సిద్ధ వస్తువు ఈ రెండింటి ఎడలా ఎవరికైతే నిశ్చయ జ్ఞానం ఉంటుందో వారికి వస్తు నిశ్చయ జ్ఞానం ఉన్నది అని నిరూపించబడుతుంది దృఢీకరించబడుతుంది సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది ఏ మహానుభావుడైనా సరే నీకు గనక ఈ వస్తు నిశ్చయ జ్ఞానం ఉన్నది అనే దృఢీకరణ చేస్తే నీవు ఆ జన్మలో తరించే అవకాశం ఆ జన్మలో తప్పక నువ్వు తరించవచ్చు వస్తు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆ శరీరమే ఆఖరు శరీరం మళ్ళా శరీరం దాల్చవలసిన అవసరం రాదు కాబట్టి వస్తునిశ్చయ జ్ఞానము అంటే ఏమిటంటే సాధ్య వస్తువ సిద్ధవస్తువ ఈ సత్యం తెలిసిన వాడే ఉండాలి చాలామంది సత్యం సత్యం సత్యం అని ఉంటారు సత్యం సత్యం పునసత్యం వచోతి అని వేదవచనం ఎప్పుడూ సత్యాన్నే చెప్పాలట ఎప్పుడూ సత్యం చెప్పడం సత్యం అంటే ఏమిటంటే ఎల్లకాలము ఉండని అది సత్యం అసలు సత్యానికి నిర్వచనం అంటే ఏంటంటే సత్ అంటే అర్థం ఏమిటంటే ఎల్లకాలము ఉంటున్నది కాలము చేత ప్రభావితము కాని లేదు అది సత్ కాలాతీతాన్ని నిరూపిస్తూ ఉంటుంది సత్ బయలు సద్రహితం అసలు సత్తుకు ఉనికి లేదు అక్కడ ఏది ఎల్లకాలము మారదని సాపేక్ష పద్ధతిగా ఆ సాపేక్ష నిర్ణయమైనటువంటి సాధ్య వస్తువైన సత్ సిద్ధవస్తువైన బయలు నందు లేదు దానికి మూలం లేదు ఆవరణ లేదు సూత్రం లేదు పాదు లేదు విత్తనం లేదు అంకురం లేదు వృక్షం లేదు నాదం లేదు బిందువు లేదు కళ లేదు చైతన్యం లేదు శివం లేదు జీవం లేదు బయలుకు ఏవీ లేవు ఉన్నదిన్నట్లుండి పాయను విన్న కన్నది ఎడేమి లేకపాయను అని మేలుకొలుపులో చెప్తాం కాబట్టి ఈ రీతిగా ఉండటం ఎవరికైతే సాధ్యమైందో ఎవరు సిద్ధవస్తువుగా ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకునే ఒక కందార్థం చెప్పారు ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్యా అని ఎవరికి చెప్పారు అంటే సిద్ధవస్తువు యొక్క పరిజ్ఞానం సిద్ధ వస్తువు యొక్క నిర్ణయం కలిగిన వాళ్ళ గురించి చెప్పారు అంతేగాని సాధ్య వస్తువే తెలియనటువంటి వాళ్ళకి సిద్ధ వస్తువు తెలుసుకోగలిగే అవకాశం లేదు శివము సాధ్యవస్తువు బ్రహ్మము సాధ్య వస్తువు కాబట్టి జీవు జీవము అనే స్థితి నుంచి శివము అనే స్థితికి జీవము అనే స్థితి నుంచి బ్రహ్మం అనే స్థితికి తప్పక సాధనల ద్వారా అది ఏ సాధనైనా సరే శ్రవణ మనన నిధిధ్యాసరనే సాధనల ద్వారా కానీ చతుర్విధ శుశ్రూషల ద్వారా కానీ సాధన చతుష్టయ సంపత్తి ద్వారా కానీ ఆత్మవిచారణ ద్వారా కానీ లేక నవవిధ భక్తి మార్గాలకు సంబంధించినటువంటి సాధనలు కానీ లేక అష్టాంగ కానీ లేక సప్తజ్ఞాన భూమికల ద్వారా కానీ ఇవన్నీ కూడా బ్రహ్మము అనేటటువంటి నిశ్చయాత్మక జ్ఞానాన్ని ఇస్తాయి బ్రహ్మము సాధ్య వస్తువుకు చిట్ట చివరిది అదే ఆఖరిది ఎవరికైతే బ్రహ్మనిష్ట కలిగిందో ఉన్నది బ్రహ్మమే అనే స్థితిలో మూడవస్థలను ఓరక లేని పద్ధతిగా చూడగలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో తుర్యనిష్యుడు ఎవడైతే ఉన్నాడో జీవన్ముక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడికి బ్రహ్మము సిద్ధవస్తువు జీవము కూడా సిద్ధవస్తువే జగత్తు కూడా సిద్ధవస్తువే ఏమిటండి ఈ మెలిక అంటే అర్థం ఏమిటంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు భిన్నముగా ఉన్నారనే దృష్టి చేత బ్రహ్మము పరోక్షమైపోయింది ఈ మూడు బ్రహ్మమునందు అంశీభూతం ఎప్పుడైతే బ్రహ్మానుసంధానం అనేటటువంటి సాధన బ్రహ్మజ్ఞానావళి మాలలో చెప్పబడిన రీతిగా అనుభవ సత్యమైందు అనుభవ నిర్ణయం అప్పుడు బ్రహ్మము సిద్ధవస్తు అతనికి సార్వకాలము జన మరణాల మధ్యలో కానీ అవతల కానీ ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయం ఒక్కటి మాత్రమే కలిగి ఉన్నాడు మిగిలినవన్నీ అతనికి అతని నిర్ణయంలో లేవు కాబట్టి అతను ప్రతిదాని కూడా ఆ బ్రహ్మము నిర్ణయానికి అన్వయం చేస్తారు వశిష్ట మహర్షి యొక్క పేరుని ఏ కాలానికైనా ఎందుకు తెలుస్తారా అంటే వారు బ్రహ్మర్షి కాబట్టి సర్వదా వందనీయులు కాబట్టి ఎప్పుడైనా సరే వశిష్ట మహర్షి పేరు తలవగానే వెంటనే వినమ్రతతో అవనత శిరస్కులై మానవులు తల తల వంచి శిరస్సు వంచి నమస్కరించవలసిందే అన్నారు పెద్దలు అంతటి మాన్యులు ఎందుకు మాన్యులయ్యా అంటే వారు ఉన్నది బ్రహ్మముగానే ఉన్నారు వారికి సాధ్య వస్తువు కాదు సిద్ధవస్తువు ఎవరికైతే బ్రహ్మము సిద్ధ వస్తువో వారే పరము నిరిగిన వారు వారే పరబ్రహ్మ నిర్ణయం తెలిసినవారు కాబట్టి బ్రహ్మనిష్ఠులైనటువంటి బ్రహ్మర్షులందరికీ పరబ్రహ్మ నిర్ణయం తెలిసినవారు వారు ద్రష్టలు స్రష్టలు ఇంకొద్దిగా అవతలకు వెళ్ళాం అఖండ ఎరుకైనటువంటి ఈ పరబ్రహ్మము లేనెరుకగా మారింది అప్పుడు పురుషోత్తమ స్థితి కూడా లేనిదైపోయింది బయలను దర్శించగానే బట్ట ఈ అఖండ ఎరుకకు స్థానం లేకుండా పోయి అంటే సర్వకాలము మార్పు లేక ములుగురుత సందు లేక వ్యాపకమై ఉన్నది ఉన్నట్లుగా తానున్నాననే ఉనికిని తెలియపరచక ఉన్నటువంటి బట్టబయలు సిద్ధవస్తువు అనంత విశ్వము రాకముందే సిద్ధవస్తువు అనంత విశ్వము వచ్చినా అదే సిద్ధవస్తువు అనంత విశ్వము కదలినా అదే సిద్ధవస్తువు అనంత విశ్వము కదలి బ్రహ్మాండములను ఏర్పరిచినా బయలే సిద్ధవస్తువు బ్రహ్మాండమునందు స్థావర జంగమాత్మకమైన సృష్టి ఏర్పడ్డా బయలే సిద్ధవస్తు కాబట్టి అనంత విశ్వ ప్రాదుర్భావ లయములు కానీ బ్రహ్మాండము యొక్క సృష్టి స్థితి లయములు కానీ జీవావరణము యొక్క అష్ట ప్రకృతుల యొక్క జనన మరణములు కానీ జాగ్రత్త పునస్సుషుప్తులు గాని తూరియం కానీ ఏ పరిణామమైనా సరే ఏ నిశ్చయమైనా సరే ఏ నిర్ణయమైనా సరే అంతా సాధ్యవస్తువులు కాబట్టి సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అలవాటైతే విషమే అయినా హాయిగత కూడా సాధ్యమురా కాల మెడలో దాల్చి పూలమాలగా తలచవచ్చురా ఏకాగ్రతతో లోకేశ్వరుని ధ్యానం చేసి చేరవచ్చు ఎవరు చెప్పారంటే ఈ మాట దాస తుకారాం గారు చెప్పారు నా చిన్నప్పుడు నాకు ఏదో ఒక ఈ భక్తి పాటలు మననం చేసేటటువంటి అభ్యాసాన్ని మా తాతగారు ఏర్పరిచారు నా బాల్యంలో అంటే బాగా చిన్నప్పుడు అంటే ప్రైమరీ క్లాస్ రెండో తరగతి నుంచి నేను ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం పది పదిహేను పన్నెండు కిలోమీటర్ల దూరం వచ్చి రాజస్థానీ హిందీ విద్యాలయంలో చదువుకునేవాడు మా ఇంటి దగ్గర నుంచి ఒక నా మూడు నడిచి వచ్చి బస్ ఎక్కి స్కూల్కి వచ్చి చదువుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు అలా వెళ్ళేటప్పుడు మరి ఏమీ అనుకోకుండా చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అందుకని ఈ పాటను అనుకుంటూ ఉండేవాడు సాధన చేయుమురానరుడా సాధ్యము కానిది లేదురా పడవెళ్ళి పోతోందిరా ఓ మానవుడా దరి చేరే దారి వెతకరా ఈ రెండు పాటలు నా బాల్యంలో నన్ను బాగా మనసుకి హృదయానికి పట్టుకున్నటువంటి పాటలు అందులో నాకు ముఖ్యంగా బాగా పట్టుకున్నటువంటి ముఖ్యమైన పదం ఏమిటంటే కాల మెడలో దాల్చి పూలమాలగా తలచవచ్చురా చాలా గొప్ప నిర్ణయం ఏంటి ఏమిటిది కాలసర్పం ఏమిటి కాలసర్పం మామూలుగా కాలసర్పం అంటే నల్లత్రచ్ ఇక్కడ వాచ్యార్థం అది కాదు కాబట్టి కాలం అనేటటువంటిది ఏదైతే ఉందో అది సర్పమనేదానికి సంజ్ఞారూపకంగా చెప్పబడింది అంటే ఎక్కడెక్కడైతే పామును పూజించి పామును మెళ్ళో పాము మీద పడుకుని అనేక రకాలైనటువంటి దేవతారూపాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టివన్నీ అక్కడ పాము అంటే కాలం అని అర్థం అనమాట ఆ కాలం అనే లక్షణాన్ని చెప్పడం కోసమే అలా పెట్టారు విష్ణుమూర్తి శేషసయనుడై ఉంటాడు అంటే కాలానికి అధిష్టానం ఈశ్వరుడు కాల మెడలో ధరించి ఉంటాడు ఆహారంగా అలంకరణగా కాబట్టి వారు కూడా కాలానికి అధిష్టానం ఇట్లా అనేక రకాలైన రూపాలు మనకి దేవతారూపాలు కనబడుతూ ఉంటాయి సాక్షాత్ నాగా జాతిని మనం ఆదరించి ఆశ్రయించి పరిణామంలో మనం ఎదిగినటువంటి ఆ రకమైన జాతి నుంచి నాగరికాన్ని నేర్చుకున్నటువంటి సంస్కృతి మన దేశంలో కూడా ఉంది కానీ మధ్యయుగాలలో క్షీణ సంస్కృతి ఏర్పడి బాము కనబడితే చంపేటటువంటి హీన సంస్కృతి క్షీణ సంస్కృతికి వచ్చేసాం మనం వాటి ఆశ్రయాలని పాడు చేసి అవి మనని కాటు వేసేదాకా మనమే వెళుతున్నాం కాబట్టి నాగరిక జీవన సంస్కృతి వల్ల వాటికి చేటు వచ్చింది అవి మనం కాటేయటం మొదలుపెట్టాయి సాధారణంగా సృష్టిలో ఏ జీవి కూడా మరొక జీవికి హాని చేయదు ఇది సృష్టి నియమం మహర్షుల ఆశ్రమాలలో వాటి వాటి స్వభావాన్ని మరచి అవి స్నేహభావంతో మెలిగినటువంటి సందర్భాలు ఇప్పటికీ మనం భారతదేశంలో హిమాలయాలలో అనేక ఋషి ఆశ్రమాలలో చూడవచ్చు కాబట్టి సర్వభూత దయాపుష్పం శాంతపుష్పం తథైవచ సర్వభూత దయ కలిగినటువంటి వాళ్ళకే శాంతి అనేది సాధ్యమవుతుంది ఏ ఒక్క జీవిని విమర్శించినా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చది సర్వ జీవ తిరస్కారం కేశవం ప్రతి మానవులందరూ దుఃఖం అనుభవించడానికి ప్రాథమికమైనటువంటి దుష్కర్మ చేసి ఏమిటయ్యా అంటే తిరస్కార భావంతో వ్యవహరించుట తాత్కాలికమైనటువంటి దుఃఖం ఏర్పడిందనో తాత్కాలికమైన నష్టం ఏర్పడిందనో స్వలాభం పోయిందనో స్వార్థపరత వల్ల ఈ దుష్కర్మ చేస్తాడు ఇది మనసులో గుణధర్మంగా శేషించిపోయి వాసనా బలంలో శేషించిపోయి వాళ్ళకి అంతఃకరణాన్ని వేదనకు గురి చేస్తూ ఉంటుంది నిరంతరాయంగా అకారణ దుఃఖాలన్నీ కూడా దుష్కర్మ ఫలములే కాబట్టి మానవులు తప్పక తెలుసుకోవాలి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి సర్వ జీవ కేశవం ప్రతి గచ్చది ఎలాగయ్యా దీనికి ఉపమానం చెప్పారు ఆకాశాత్పతితో తోచం యథాగచ్చది సాగరం ఆకాశం నుండి పడ్డ ప్రతి బిందువు నుంచి వచ్చింది మరలా ఎక్కడికి చేరుతున్నాయా అంటే మళ్ళా సాగరానికే చేరుతుంది అలాగే నీవు ఏ దేవతకి నమస్కరించినా కేశవుడికే చెందుతుంది ఏ జీవిని భావంతో చూసినా అది కూడా కేశవుడికే కేశవుడికి ఒక నియమం ఉందట ఆయనకి సాగారం పద్ధతి అనమాట అంటే సముద్రం వలే ఉంటాడు ఆయన ఆయన ఏది తనలో దాచుకోడు అన్నీ తిరిగిచ్చేస్తాడు ఎవరిచ్చారో వారికే తిరిగిచ్చేస్తాడు అది కేశవుడి నియమం అందుకని కేశవనామాలు వచ్చానయన అని అడుగుతూ ఉంటాం సంకల్పం చెప్పగానే ఆచమనం చేయమంటారు ఆచమనం చేయడంలో మొట్టమొదటిది ఏంటంటే కేశవాయుస్వాహ నారాయణ ఆయస్వాహ ఇలా కేశవనామాలు వచ్చానైనా అంటారు అంటే కేశవుడితోనే మొట్టమొదటి పరిణామం ప్రారంభమవుతుంది నువ్వు సాధకుడు అవనో కాదు తెలియాలి అంటే నీవు ఏ జీవిని తిరస్కార భావంతో చూడకుండా ఉండే జీవనాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే కేశవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతావు ఇలా కేశవ నామాలలో చెప్పినటువంటి అవతార యొక్క విశేషాల ఆ నామాల యొక్క అంతరార్థాన్ని తెలిసి ప్రవర్తించడానికే సంకల్పం పూజ ఆ పూజ ద్వారా అవన్నీ తెలియాలన్నమాట అలా తెలిసేటట్లుగా అధ్యయనం చేసి చేస్తేనే ఆ పూజ ఉపయోగం ఆ భావ నీకేమైనా ఉపయోగం నీ జీవనాన్ని ఏమైనా అలా మార్చకపోతే ఈ నిత్య పూజ రోజు చేసినా కూడా యాంత్రికమే ఎన్ని సంవత్సరాలు చేసినా మనిషి మారడం కాబట్టి ఈ రకంగా చెప్పబడినవన్నీ కూడా జీవుడు గాని ఆత్మ గాని బ్రహ్మ గాని పరబ్రహ్మ గాని సాక్షికి ఈ నాలుగు పేర్లు ఉన్నాయి ఈ నాలుగు పేర్లకు సంబంధించినటువంటివన్నీ కూడా దశ దిశల వ్యాపకమై ఉన్న కళ ఇక్కడ పెట్టే రెండు ఉపమానం ప్రతిరోజు మానవుడు నిద్రపోతున్నాడు సర్వజీవులు నిద్రపోతున్నాయి నిద్రపోయేటప్పుడు వాటికి మధ్యలో స్వప్నావస్థ అనేటటువంటి కళ ఏర్పడుతుంది ఆ కలలో ఆ జీవి తనకు తెలిసిన పరిజ్ఞానం మేరకు దశ దిశల వ్యాపకమై ఉన్నది ఏమిటండి ఈ దశ దిశల అంటే ఈ దశ దిశలకి అధిష్టానం అశ్వినీ దేవతలు వసువు అందుకే ఏదైనా సంవత్సరీకం పెట్టేటప్పుడు మూడు పిండాలు పెడతారు కదా అందులో మొదటిది వసు రెండవది రుద్రస్వరూపం మూడవది ఆదిత్య స్వరూపం ఆ వసరుద్ర ఆదిత్య స్వరూపాలుగా మనం అర్చిస్తామన్నమాట అంటే ఇప్పుడు గతించిన తరం దానికంటే ముందు గతించిన తరం దానికంటే ముందు గతించిన తరం వరుస క్రమంలో వీళ్ళు వసువుల నుంచి రుద్రులుగా రుద్రుల నుంచి ఆదిత్యులుగా వాళ్ళు లయం చెందుతూ ఉంటారు ఎవరైతే ఆదిత్య స్థితిని దాటుతారో లయం చెందుతారో వాళ్ళు పునరావృత్తి లేని స్థితికి చేరిపోతారు అందుకని ఆశీర్వచనం బ్రహ్మగారు ఆ బ్రాహ్మడు ఏం చెప్తాడంటే పునరావృత్తి రహిత శాశ్వత నిత్య నివాస సిద్ధిరస్తు ఈ కర్తని ఆశీర్వదిస్తాడనమాట ఆ ఏదైతే వైదిక కర్మ అపరాకర్మైనా పరాకర్మైనా ఏది చేసినా ఆశీర్వదించేటప్పుడు శాశ్వత నిత్య నివాస సిద్ధిరస్తు అక్కడ ఉండున్నాయన ఎక్కడా అంటే ఆదిత్య లోకాన్ని దాటి దానికి జీవన్ ముక్తి కాబట్టి జీవుని యొక్క ప్రయాణం శుక్ల మార్గంలో ఈ రీతిగా వసువులు రుద్రులు ఆదిత్యులు అష్టవశువులు ద్వాదశ ఏకాదశరుద్రులు ఏకాదశ ద్వాదశ ఆదిత్యులు అంటే పదకొండు పన్నెండు ఇరవై మూడు ఎనిమిది ఈ ముప్పై చాలా ముఖ్యమైనటువంటివి ఇది అంతర్ముఖ పరిణామంలో బాగా తెలుస్తాయి కాబట్టి దశదిశలా వ్యాపకమై ఉన్నటువంటి అశ్వనీ దేవతలు అష్టవసులు అనమాట ఎనిమిది దిక్కులని అంటాం ఊర్ధ్వము అధస్సు కలిపితే దశ అంటే పూర్ణమేవ నిరాళంబం ఆగ్నేయంచ నిర్గుణం తధ దక్షిణే నిత్యశుద్ధంచైవ నైఋఋఋఋఋఋఋఋో నిరుపద్రవం పశ్చిమే నిష్కళంచైవ వాయు నిరంజనం ఉత్తరే ఈశాన్యో నిర్మలో ऊर्ध निराकारत अधस्विक अंतर्बिश्चर्व अचलों सनातन इधलपरिपूर्ण राजबड़ेटे संकल साधारण संकल्प ब्रह्मकर्म सारभे कृष्ण गोदावरीोर्में श्रीशैलश ईशादे ఇట్లా చెప్పుకుంటారు అవయ వసతమన్నందరే కలియుగే ప్రథమ పాదే జంబు దివ్య భరత వర్షే భరత కండే మిరో దక్షిణ దిగ్భాగే ఇలా చెప్పుకుంటావు అనమాట అంటే తన యొక్క ఉనికిని తాను దైవానికి తెలియపరుచుకోవటం అంతటా వ్యాపకమై ఉన్న దైవానికి నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఎందుకయ్యా అనే ప్రశ్నకి సమాధానంగా నాయన నేను నీలో అంశీభూతం అని తెలియజెప్పుకోవడం కొరకు దివ్యత్వం నాలో ఆవహింపచేసుకున్నట కొరకు ఆ దైవి స్వరూపాన్ని ఆ ఈశ్వరస్వరూపాన్ని తన హృదయంలోకి ఆహ్వానించడం కొరకు చేసేటటువంటి సంకల్పం ఇది సాధ్య వస్తువు కొరకు చేసేటటువంటి సంకల్పం సిద్ధవస్తువు కొరకు చేసే సంకల్పం పూర్ణమేహ నిరాళంబం నుంచి అంతర్బహిష్య సర్వత్రా చలో సనాతన అనేటటువంటిది సిద్ధవస్తువుకు చేసే సంకల్పం కాబట్టి బ్రహ్మ నిర్వాణం తర్వాత జరిగేటటువంటి పరిణామ నిర్ణయం దృఢమైన నిర్ణయం బట్టబయలు అటువంటి బట్టబయలుకు సంబంధించినటువంటి నిరపేక్షమైనటువంటి సంకల్పం అపేక్ష ఉపేక్ష నిరపేక్ష ఈ క్రమంలో పరిణామం చెందుతాం ఈ అపేక్షలోనే సాపేక్ష ఉంది కాబట్టి ఎన్ని అపేక్షిస్తే అవన్నీ జీవ జీవభావంలో కళలో వ్యక్త వ్యక్తములుగా ఉంటాయి కానీ కళలో ఏ రకమైన వ్యక్తా వ్యక్తములు ఉన్నప్పటికీ మేలుకోగానే అవన్నీ లేకుండా ఇది మనందరికీ నిత్య జీవితంలో జీవులన్నిటికీ ఆ అనుభవ రూపంలో ఉన్నటువంటి ఉపమాన స్థితి చిన్నపిల్లవాడు భయం చెంది ఆ ఒక అసందర్భమైనటువంటి తమోగుణ సందర్భంతో కూడుకున్నటువంటి కళని ఏదైనా కన్నాడనుకోండి ఆ కళలోనే అతనికి భయం కలుగుతుంది ఆ కళలోనే అతనికి ముచ్చెమటలు పడతాయి ఆ కళలోనే అతనికి భీతావహమైనటువంటి వణుకు వస్తుంది ఆ కళలోనే కొంతమందికి జ్వరం కూడా వస్తుంది ఆ కళలోనే మెదడులో ఏర్పడినటువంటి ప్రకంపనాల నరాల బలహీనత ఏర్పడుతుంది ఆ భయం వల్ల కన్వల్షన్స్ హిట్స్ కూడా వచ్చేవారు కళ యొక్క ప్రభావం అంత లోతైనటువంటిది నిజానికి మన కేంద్ర నాడీ వ్యవస్థ మొత్తము కూడా ఈ కళ దాని చేత ప్రభావితం అవుతూ ఉంటుంది నిజానికి కళ చాలా అవసరం జీవులందరికీ ఆ కేంద్ర నాడీ వ్యవస్థలో ఏర్పడుతున్న మాలిన్యాలను తొలగించగలిగే శక్తి ఈ కళకుంది ఆ నిద్ర కొద్ది కాబట్టి ఈ ఈ ఈ వ్యవస్థని సరిచేయటం కొరకు సృష్టి నియమంలో భాగంగా ఇలా ఏర్పడింది అయితే ఎవరైతే సాధ్య వస్తువుని ప్రయత్నించి తురియం దాకా నిర్వాణ స్థితిని దాటి తుర్య స్థితికి చేరిన ఏ స్థితికి ఆ పరిష్కరించగలిగే సమర్థత సాధ్య వస్తువు ద్వారా పొందుతారు అది తురియంలో ఉన్న బలం అంటే సంస్కారాలు వాసనలు జాగ్రత్త అవస్థలోనూ వ్యక్తా వ్యక్తములుగా పనిచేస్తాయి స్వప్నావస్థలోనూ వ్యక్తా పనిచేస్తాయి సుషుప్త్యావస్థలోనూ వ్యక్తావ్యక్తములుగా పనిచేస్తాయి ఎవరైతే సర్వసాక్షిగా ఈ మూడవస్థలకి సాక్షిగా తనలో ఏర్పడే సంస్కారాలకు సాక్షిగా వాసనారాహిత్య స్థితిని మనోనాశ స్థితిని లక్షించినటువంటి వారు ఉంటారు వాళ్ళు తురియనిష్ఠులు వాళ్ళు జీవన్ముక్తులు వాళ్ళ నాలుగు మహావాక్యాల యొక్క అనుభవం ఎరిగిన వారు అని సీతారామాంజనే నిర్ధారణగా అమనస్క స్థితిలో చెబుతుంది కాబట్టి అలాంటి అమనస్క స్థితిలో నిలకడ వారు తమ యొక్క సంస్కారాలను వాసనలను కర్మఫలాలను కర్మబంధాన్ని జీవభావాన్ని శరీరం నేననే లక్షణాన్ని ఏ అవస్థలో ఆ అవస్థలోనే రద్దు చేసేస్తారు ఆ రద్దు చేసుకోగలిగేటటువంటి కౌశలం వాళ్ళకు వస్తుంది జ్ఞానం వాళ్ళకుంటుంది సిద్ధ వస్తువు యొక్క జ్ఞానం ఉంటుంది ఇలా తురియనిష్ఠులైనటువంటి వాళ్లకు ఆత్మనిష్ఠులైనటువంటి వాళ్లకు బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్లకు కలిగిన సామర్థ్యాన్ని సాధ్య వస్తువుని సిద్ధ వస్తువుగా చూడగలిగేటటువంటి శక్తి సామర్థ్యం బలం కాబట్టి బ్రహ్మానందానికి చాలా ప్రాధాన్యత వచ్చింది ఆ బ్రహ్మానందం వలన సాధ్యవస్తువు అంతా కూడా సిద్ధవస్తువుగా మారిపోతుంది అటువంటి సిద్ధస్థితిని పొందేటటువంటి సంస్కృతి మన దేశంలో ఉంది దానికి సిద్ధ సాంప్రదాయం అని పేరు దాంట్లో అనేక రకాలైన మార్పులు చేర్పులు వచ్చి భౌతిక స్థాయికి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే శరీరాన్ని ఓ వెయ్యి సంవత్సరాలు పదివేల సంవత్సరాలు నిలపడానికి కావలసిన కాయకల్ప చికిత్స కూడా సిద్ధ సాంప్రదాయంలోదే అలాగే బ్రహ్మనిష్ట బ్రహ్మానందానికి పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎరగడానికి చేసేటటువంటి పని కూడా సిద్ధ సాంప్రదాయంలో ఇలా ప్రతీ సాంప్రదాయంలో కూడా లక్ష్యాన్ని పొందే శరీరాన్ని పూర్ణాయుర్దాయం వరకు నిలిపి ఉంచగలిగేటటువంటి పరిజ్ఞానం ఆయా సాంప్రదాయాల్లో ఏర్పడింది మరి క్రియాయోగ సాంప్రదాయమైనా సిద్ధ సాంప్రదాయమైన సంత సాంప్రదాయమైన రాజ రాజయోగ సాంప్రదాయమైన ఆ పూర్ణాయుర్దాయాన్ని చక్కగా జ్ఞాన సిద్ధి కొరకు వినియోగించుకోవడం సూచన ద్వారా నిలబెట్టుకోవడం ద్వారా ఈ నడకను సాధ సాగి సాగించాలి సాధకుడు ఈ సాధకుడికి అతి ముఖ్యమైన సూచన ఈ కదార్థంలో చెప్పారు ఏమిటయ్యా అంటే ప్రతిరోజు కళ నీకొక పాఠం చెప్తుందయ్యా ఒక జ్ఞానాన్ని నేర్పుతోందయ్యా ఏమిటది నువ్వు మెలకువలో ఏ ఏ ఇంద్రియానుభవ విషయాలతో చరించావో వ్యవహరించావో గుణ తాదాత్మ్యతని పొందేవో కర్మఫల తాదాత్మ్యతను పొందేవో ఆయా అంశములు లీలా మాత్రముగా అన్ని ఇంద్రియములు మనసనే ఒక్క ఇంద్రియము యొక్క ప్రతిబింబములే కాబట్టి మనసనే ఒక్క ఇంద్రియమే అన్ని ఇంద్రియముల పాత్రలు వహించి ఒక చైతన్యము యొక్క వ్యాపకమై అన్ని ఇంద్రియములందు వ్యాపకమై ఉన్న చైతన్యము యొక్క ప్రథమ ప్రతిబింబముగా అది ఈ కళ అనేది సృజించి పరిహరించి దుఃఖ నివారణ వేద నివా వేదనా నివారణ చేసేస్తుంది అనుభవించవలసినటువంటి వాటిని సూక్ష్మంగా అనుభవింపజేసేస్తుంది పొందవలసినటువంటి వాటిని సూక్ష్మంగా పొందింపజేసేస్తుంది మర్నాడు ఉదయం లేచేటప్పటికి హాయిగా విశ్రాంతిగా నూతన వ్యక్తిగా ఆవిర్భవిస్తాడు పూర్వ జ్ఞాపకాలు ఉంటాయి గతం యొక్క జ్ఞాపకాలు ఉంటాయి ఆ జ్ఞాన బలం అజ్ఞాన బలం రెండు బలాలు పనిచేస్తాయి ఆ అసంతృప్తిని సంతృప్తిగా మార్చుకోవడానికి ఇంద్రియాల సహచర్యాన్ని సహకారాన్ని స్వీకరించి పునః కార్యక్రమంలో కార్యాచరణలో దిగుతాడు ఇది జీవుడు అంటే ఈశ్వరుడు ఈశ్వరుడికి ఏ వాసనా బలం లేదు ఏ సంస్కార బలం లేదు కాబట్టి వారు సదాశివులు యోగీశ్వరేశ్వరులు ఎత్ యోగీశ్వర కృష్ణో ఎత్రో ధనుర్ధర త్రీర్విజయోర్భూతి ధ్రువాణే తి తిర్మమా గొప్ప ఆశీర్వచన వాక్యం భగవద్గీత చెప్పేటటువంటి ఆశీర్వచన వాక్యం నీ హృదయ స్థానంలో కృష్ణ పరమాత్మ నీ కర్మక్షేత్రంలో అర్జునుడు ఇద్దరు ఇద్దరూ నీలోనే ఉన్నారట కర్మక్షేత్రంలో అర్జునుని వలె ఉండు హృదయస్థానంలో పరమాత్మ వలె ఈ రెండు ఏకకాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సిద్ధ వస్తువుని తెలుసుకోగలుగుతారు వాళ్ళు అచల పరిపూర్ణ రాజయోగాన్ని సాధించదగినటువంటి వాళ్ళు సిద్ధింపజేసుకోగలిగినటువంటి అర్హత పొందిన వాళ్ళు ఏకకాలంలో కృష్ణుడుగా ఏకకాలంలో అర్జునుడుగా ఉంటారు అందుకని అచల పరిపూర్ణ రాజయోగంలో ఏది విసర్జించమని ఏది వదిలేయమని ఏది ఇది చేయొద్దని అలా చెప్పరు ఎందుకని అంటే యథాప్రకాశవత్ ఏ ప్రకాశం ఆదిత్య ప్రకాశవత్ అంటే సూర్యప్రకాశము ఉండాలట ఎప్పుడు కూడా సూర్యప్రకాశం ఎలా ఉందయ్యా అంటే బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మ అని అన్నమయ్య ఆ సూర్యప్రకాశం ఎలా పడుతుందో చెప్పాడు నిద్రలో విషయం చెప్పాడు సూర్యప్రకాశం కూడా చెప్పాడు నిద్రయునొకటే అండనే బంటు నిద్రానొకటే అన్నాడు గంగానదిలో పడ్డ సూర్యకిరణాలవే మురికి కాలంలో పడ్డా సూర్యకిరణాలవే కాబట్టి ఈ నిద్ర ఆ సూర్యకిరణాలు ప్రకాశ సూర్యప్రకాశం ఈ రెండూ కూడా నిన్ను అన్ని తీరాల ఆవలకు చేరుస్తోంది కాబట్టి భగవాన్ రమణులు ఏమంటారంటే ఆ నిద్రని ఈ ఈ మెలకువని ఆ నిద్రలోకి ఎవరైతే పట్టుకెళ్ళగలుగుతారో వాళ్ళు ఆత్మనిష్టలవుతారు వాళ్ళు తమ మూలాన్ని తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రమే యథార్థాన్ని చెప్పగలుగుతారు అలా నిద్రలో మెలకవని మెలకవలో నిద్రని పొందినటువంటి వారికి కళ అనేది లేదు కదా ఇది ఆత్మనిష్టకు సంబంధించినటువంటి నిర్ణయకరం బ్రహ్మనిష్టకు సంబంధించిన నిర్ణయకరం ఇప్పుడు ఈ కళ మెలకువ నిద్రలలో ఉన్నటువంటి సూత్రాన్ని ఆధారంగా చేసుకుని లేనికల కలిగినప్పుడు దానికి దశ దిశల ఎందుతగ మొదట కొన తానంటకున్న మేల్కను లేనికలే చూచనేని ఈ కళ ఇటు మెలకువను చూచినప్పుడు లేదు దాని యొక్క మొదలు కొన కళ యొక్క ఆరంభము చివర ఆరంభంలోనూ మెలకవే ఉంది చివరలోనూ మెలకవే ఉంది తాను అంటకున్న ఆ కళలో గనక నువ్వు అంటకుండా ఉన్నట్లయితే కళని కల స్థితిలోనే పరిష్కరించేసినట్లయితే భగవాన్ రమణులు చక్కని ఉపమానం చెప్పారు ఏమిటయ్యా అంటే నాయన నీకు సినిమా చూడవచ్చు కదా ఆ సినిమా ఎలా నడుస్తుంది అంటే ఒక చీకటిగా ఉన్న గదిలో ఒక పక్క నుంచి ప్రకాశం ఒక తెర మీద పడింది ఆ తెర ప్రకాశించినట్లు కనపడింది ప్రకాశిస్తున్నట్లు కనపడిన తెర మీద కదిలే బొమ్మలు కనబడుతున్నాయి ఆ కదిలే బొమ్మలకి మాటలు పాటలు ఆటలు ఫైటులు వాస్తవమునకు అక్కడ ఉన్నది తెరయే కదా కాబట్టి ఈ సినిమా అంతా ప్రకాశం లేకుండా లేదు అలాగే నీలో చిత్తము అనేటటువంటి తెర మీద చిత్ప్రకాశం అనే ప్రకాశం పడి చిత్తములోనున్న ఉన్న వాసనాబలం కదిలే బొమ్మలుగా ఆటలుగా పాటలుగా పైటలుగా చేటులుగా పరిణమిస్తూ ఇదంతా చిత్రాల రూపంలో గుప్తంగా చిత్రగుప్తుడు చిట్టా రాసేస్తూ ఉంటాడు కాబట్టి తెలిసి మౌనము పూనవే చిలిపి మనసా చక్కగా సాక్షిగా విడిగా ఉండి ఈ తైజస స్థితిని ప్రకాశాన్ని మాత్రమే చూస్తే సినిమా లేదు తెరను మాత్రమే చూస్తే సినిమా లేదు అసలు తెర సినిమా ప్రకాశంతో నాకు పని లేదని మౌనాన్ని పూనితే అసలు ఆ జీవభావంతోనే నాకు పనిలేదు కల లేదు నిద్ర లేదు మెలకువలేదు ఈ రీతిగా అంతర్ముఖ ప్రయాణాని పూర్తి చేసుకోవాలి ప్రతిరోజు సాధకులు ఈ మెలకువ కళ నిద్ర అనే గీటు మీద చక్కగా నిర్ణయాన్ని పొందాలి పూర్తి మెలకువని పొందాలి పూర్ణజ్ఞానాన్ని పొందాలి పూర్తి సాక్షిత్వాన్ని పొందాలి సంపూర్ణమైనటువంటి సర్వసాక్ష్యత్వ స్థితిలో నిలకడ చెందాలి నిద్రన్న మాయన్న ఎరుకన్నా అన్నీ ఒకటే కాబట్టి మూలా ప్రకృతి అన్న అది కూడా దాని పేరే ఇవన్నీ బట్టబయలులో మేల్కొంటే లేకపోవు గదా కలతో మేల్క లేకపోదు కదా కలొచ్చినంత మాత్రాన మెలకు ఏమైంది ఏమేమో అవల మెలకు మెలకుగానే ఉంది అర్ధ జాగృతి సగం మెలకు సగం నిద్రగా ఉన్నప్పుడు కలగా ఉంది కాబట్టి మెలకు లేదనడానికి వీలు లేదు బయలు ఈలాగ నీకెప్పుడు కానబచ్చితే వలనవడు లేకపోవు గదా కలలో మేల్క లేకపోదు గదా ఆ బయలుస్థితిలో మేల్కొంటే ఏ బోధతో పని లేదు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు బోధించమని అడగవు ఎందుకని కల బోధలు చెల్లిపోయను ఉన్నది కలబోధలు చెల్లిపోయను విన్న కన్నని ఏడ ఏమియు లేకపోయను ఇరిగి మేల్కొనవే ఆత్మా మేలు కొనవే గురుడు శిష్యుండు లేకపోయను గురు తెరుకబా ఆత్మా పిండ బ్రహ్మాండములని దండి ఎరుక ఖండఖండములోన చూడ అఖండమై బాయను ఎన్నగా ఈ ఎరుక మూలము ఏడ ఏమి లేకపాయను ఇరిగిల్కొనవే ఆత్మా మేలు కొనవే ఈ రీతిగా బట్టబయలు స్థితిలో మేలుకుంటే ఏ బోధలు ఏ సూచనలు ఏ ఉపదేశములు ఏ మంత్రములతోనూ అడగనటువంటి అక్కర లేనటువంటి ముచ్చట లేనటువంటి పని లేనటువంటి కర్తృరహితమైన సర్వకర్తృరహితమైన అహం రహితమైన స్థితికి చేరినప్పుడు నాహముగా నిలచినప్పుడు లేకపోవు కదా కళలో మేల్క లేకపోదు కదా కాబట్టి ఆ మెలకు మీదే ఈ కళ ఆవృత్తమైంది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఏం చెప్తారంటే ఈ పిల్లవాడిని చూస్తున్నాం అనుకోండి కాసేపు అతడు అలసిపోయి నిద్ర భంగిమలన్నీ పెడతాడు ముద్రలన్నీ పెడతాడు కళ్ళు నులుపుకుంటూ ఉంటాడు ఆవలింతలు వస్తూ ఉంటాయి చాలామందికి ఆవలింతలు వస్తే నిద్రకి చిహ్నంగా భావిస్తారు అన్నమాట అప్పుడు కావలి నిద్రపోవాల్సిన దగ్గర కొంతమంది టైంగా గా బెల్లు కొట్టినట్టుగా స్కూల్కి బెల్లు కొడితే పిల్లలు ఎలా పరిగెడతారో అలా టెంచన్గా అలారం కొట్టినట్టుగా నిద్రలోకి వెళ్ళిపోతారు అలాగే టెంచన్గా అలారం కొట్టినట్టు లేస్తారు సరే ఇవన్నీ జీవభావానికి శరీర భావానికి ఆరోగ్యానికి ఇవన్నీ అవసరమని పెద్ద చాంతాడు చదువుతాం సరే జీవి మానవ జీవితంలో ఆరోగ్యం అనేది ఒక అంశీభూతం అది అవసరం అయితే ఆరోగ్యమే జీవిత లక్ష్యం కాదు ఆరోగ్యం సాధనకు అవసరం జ్ఞానం అంతకంటే ముఖ్యం కాబట్టి జ్ఞాన లక్ష్యాన్ని ముక్తి అనే లక్ష్యాన్ని మోక్ష లక్ష్యాన్ని ఆత్మనిష్టను బ్రహ్మనిష్టను జన్మరాహిత్యాన్ని బట్టబయలను దర్శించాలి అనేటటువంటి స్థితిని లక్ష్యంగా స్వీకరించినప్పుడు ఇవన్నీ అందులో అవిషయభూతం లే మెలకు పోయే నిద్ర వస్తుంది నిద్రపోతుంది నాకు నిద్ర అంటాడు అంటే రేపు పొద్దున కాసేపాయితే ఆ నిద్ర అనే స్థితి పోతుంది రాకడ పోకడ కలిగినది నిద్రే ఈ ప్రపంచంలో ఎవరు కూడా నాకు మెలకు వచ్చిందని చెప్పారు ఎవరు మెలకు లేస్తాడు అంతే కాబట్టి మెలకు పోయప్పుడు ఉంది తత్కాలవత్ కళ ఉంది తత్కాలవత్ ఆ నిద్రలో నేను లేననే స్థితిలో లేనమైపోతున్న నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్న వాడెవడో వాడుజీ మూడవస్థలలోనూ నేనున్నానని తెలిపేవాడెవడో వాడుశివు సాక్షిగా ఉన్నవాడెవడో వాడుశివుడు వస్తాత్రయ సాక్షిత్వ అంటుంది కాబట్టి బ్రహ్మజ్ఞానావళి మాల బాగా అవగాహన చేసుకోవాలి నిత్య జీవితంలో అనుసంధానపరుచుకోవాలి తత్వాతీత పర ఆత్మాహం మధ్యాతీత పర శివ మాయాతీత పరంజ్యోతి అహమేవాహమవ్యయ ఎవరైతే ఈ మూడవస్థలలో సాక్షిత్వాన్ని పొందిన శివత్వాన్ని పొందినటువంటి వారు ఉన్నారో చిదానందరూపశివోహం శివోహంగా ఉన్నారో వాళ్ళు ఈ శ్లోకాన్ని లక్ష్యంగా స్వీకరిస్తారు తత్వానికి అతీతం మద్యానికి అతీతం పరానికి అతీతం అలా స్వీకరించే అచల పరిపూర్ణ రాజయోగానికి అధికారిత్వానికి పొందుతారు వారు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఎల్ల కాలం ఉండేది ఎప్పుడూ మెలుకే మెలకువే అలా వచ్చిపోయింది నిద్ర వచ్చిపోయింది సుమారుగా నాకొక పాతికేళ్ళు అయింది నిద్రకు సంబంధించిన ఆవలింతలు పోయి ఆవలింతలు రావున్నారు ఆ రకమైనటువంటి అజ్ఞానం ఏమి ఏర్పడదు ఆ రకమైనటువంటి లక్షణాలు ఏం ఏర్పడదు ఇదో వస్తే కసేపలా విశ్రాంతికి వరగటమే ఆ రావటం పోవడం కూడా ఏముండదు నిజానికి మాట్లాడితే ఇప్పుడు ఇదో ఉంటుంది అంతే కాలం జరిగిపోతూ ఉంటుంది కాబట్టి నిద్ర అనేది మౌలిక అవసరంగా భావించి అదే పనిగా నిద్రపోయే వాళ్ళందరూ కూడా వారి జీవనంలో తమో గుణ సాన్నిహిత్యాన్ని తమో బలంగా పొందుతున్న వాళ్ళై ఉంటారు వాళ్ళ సంస్కారాలని జ్ఞానాజ్ఞిలో దగ్ధం చేసుకోగలిగేటటువంటి బలాన్ని పొందలేరు కాబట్టి తమో సంస్కారాలను ప్రయత్నించి పోగొట్టుకోమని చెప్తుంది ఆత్మలింగ శతకం చాలా ముఖ్యమైన శతకాలు ఉన్నాయి భద్రాద్రిరామశతకం ఆత్మలింగ శతకం సిద్ధరామశతకం ఇలా చాలా గొప్ప గొప్ప శతకాలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఇవన్నీ జ్ఞాన రాజయోగానికి సంబంధించినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి స్థితులను సిద్ధ వస్తువును సూచించే సిద్ధ వస్తువుని దేన్నైనా సూచించగలమేమో కానీ అందించలేదు ాగా తెలుసుకోవాలండి ఈ మధ్య చాలామంది నాతో మాట్లాడుతున్నవాళ్ళు అయ్యా మీరే ఎలాగలమా కాదు ఏర్పాటు చూడండి అదేమైనా వస్తువు చెంబ గ్లాస పదార్థమా అలా అందించటం కుదరదు సాధ్య వస్తువులు అందించవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సాధ్య వస్తువులను అందించవచ్చు సిద్ధ వస్తువును సూచించవచ్చు ఇంతే కాబట్టి ఏది సాధ్యమో ఏది సిద్ధమో తెలిసిన వాడే వస్తునిశ్చయ జ్ఞానం కలిగినవాడు జాగ్రత్తగా బహిర్లక్ష్యం మధ్య లక్ష్యము అంతర్లక్ష్యము లక్ష్యాతీతము అనే నాలుగు స్థాయిలు ఉన్నాయి ఈ వస్తునిశ్చయ జ్ఞానంలో బహిర్లక్ష్యంలో నిత్యానిత్య వస్తు వివేకం ఉంటుంది మధ్య లక్ష్యంలో ఆత్మానాత్మ వివేకం ఉంటుంది అంతర్లక్ష్యంలో సదసద్వివేకం ఉంటుంది లక్ష్యాతీతంలో దృగ్దృశ్య వివేకం ఉంటుంది ఈ నాలుగు మొదటి మూడు వివేకాలు అన్నంతటా అనుస్యూతమై కార్యకారణ వివేకం లక్ష్యాతీతంలో కార్యకారణములు ఉండవు కాబట్టి నిత్యానిత్యములు ఆత్మానాత్మలు సదసత్తులలో కార్యకారణములు అంతర్లీనముగా ఉంటాయి అది అంతర్లీన సూత్రం అధిగమించేటటువంటి వాళ్ళకు మాత్రమే ఈ నడక పనికి వస్తుంది తెలుసుకునే వాళ్ళకి ఇట్లా కుదరదు తెలుసుకునేవాళ్ళు దేనికి దానికి తెలుసుకోవాల్సిందే ఎందుకని అంటే ఇంకా జిజ్ఞాసు స్థాయిలోనే ఉన్నాడు కాదు స్వానుభూతమర్చుకునే అపరోక్ష స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నిత్యానిత్యమును ఆత్మానాత్మను ఆ సదసత్తులను లక్ష్యాతీతమైనటువంటి దృక్దృశ్యములలో ద్రష్ట్రురహిత పద్ధతికి ఎదిగి తనను తాను లేకుండా చేసుకో ఈ తనను తాను లేకుండా చేసుకోవడం అనేటటువంటిది బయలు యొక్క నిర్ధారణ తనను తాను ఎరగటం తనను తాను నిరూపించుకోవడం తనను తాను తెలుసుకోవడం ఇదంతా సాధ్య వస్తువు యొక్క పద్ధతి ఈ రీతిగా కలలో ఉన్నవన్నీ సాధ్య వస్తువులు ఎరుకలో ఉన్నవన్నీ సాధ్య వస్తువులు పిండ బ్రహ్మాండములలో ఉన్నవన్నీ సాధ్య వస్తువులు అష్టతను నిర్ణయమంతా సాధ్యవస్తువే షోడశ అవస్థలంతా సాధ్యవస్తువే కాబట్టి అసలు సాధనే చేయనటువంటి వాడు ఎప్పటికీ జిజ్ఞాసుగానే ఉండిపోతాడు జ్ఞానిగా మారడం కాబట్టి శాస్త్ర విచారణ సాధనే కదండి శాస్త్ర విచారణ సాధన కాదు శాస్త్ర విచారణ జిజ్ఞాస అంటే పురుషార్థములలో ధర్మార్థకామ మోక్షములలో అర్ధకామాలకు ధర్మం లక్ష్యం ధర్మానికి మోక్షం లక్ష్యం కాబట్టి అర్ధకామాల నుంచి నేను ధర్మానికి తిప్పడానికి జిజ్ఞాస పనికొస్తుంది సదాచారం వైపు తిప్పడానికి జిజ్ఞాస పనికొస్తుంది ధర్మం ఆచరించి ఆచరించి ఆచరించి పండిపోయినటువంటి వాడు ఎవడైతే ఈ ధర్మానికి లక్ష్యమైనటువంటి తీవ్ర మోక్షేచ్ఛలో ప్రవేశిస్తాడు తద్వారా ఈ సదాచారము ఈ ధర్మాచరణ సాధనగా మారిపోతుంది సాధ్య వస్తువుగా మారిపోతుంది అర్ధకామములందు సకామ్యమై ఉన్నటువంటిది ధర్మలక్ష్యమైనటువంటి మోక్షం దిశగా నిష్కామములుగా మారిపోతాయి నిర్వాణంగా మారిపోతుంది నైష్కర్మ్య సిద్ధిగా మారిపోతుంది కాబట్టి ఈ మూడింటిని అనుభూత నిర్ణయంగా పొందాలి నిష్కామకర్మ నిర్వాణం నైష్కర్మ్య సిద్ధి నిర్వాణం ద్వారా జీవభావాన్ని అధిగమిస్తాడు బ్రహ్మభావంలో ప్రవేశిస్తాడు ఆత్మభావంలో ప్రవేశిస్తాడు అట్లాగే నిష్కామ కర్మ వల్ల కర్మ యొక్క సంగత్వం అధిగమిస్తాడు కర్మబంధం విడిపోతుంది నైష్కర్మ్య సిద్ధి వల్ల బ్రహ్మము నిత్యమైపోతుంది బ్రహ్మము సహజమైపోతుంది పరమును లక్షిస్తాడు కాబట్టి ఆయా స్థితి భేదాలు నీకు అనుభూతం అవ్వాలి అంటే ఏమండీ ఎలా ఉన్నారు అంటే నిష్కామకర్మలో సహజమయ్యావా నిర్వాణంలో సహజమయ్యావా నైష్కర్మ్య సిద్ధిలో సహజమయ్యావా అని ప్రశ్నిస్తున్నారు దేశికులు కాబట్టి ఎలా ఉన్నారు అంటే మా సాధకులైన వారు చెప్పే సమాధానాలు ఆయా సాధ్య వస్తువు యొక్క పరిణామాన్ని అంతర్ముఖ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ స్థితికి చేరారో తమను తాము తెలుపుకునే పద్ధతికి గురు తమకు తాము తెలుపుకునే పద్ధతికి ఆరాధన అని పేరు అప్పుడు సిద్ధవస్తువుకి సంబంధించిన సూచనలు చెబుతారు ఏ స్థితికి ఆ స్థితి తత్పరం చావలోక ఏత్ దీనికంటే అవతలది దీనికి పరమే పరం ఎప్పుడు సిద్ధవస్తువు కాబట్టి నువ్వు ఏం చెప్పినా దానికి పరమైన స్థితిని ఎప్పుడూ సూచిస్తూ ఉంటాడు అలా సూచించడం ద్వారా నిన్ను సిద్ధ వస్తువు వైపుకి సిద్ధ వస్తువు యొక్క నిర్ణయాత్మక స్థితి వైపుకి జ్ఞానం వైపుకి నిన్ను మరలిస్తాడు ఎందుకని అంటే సాధ్య వస్తువులు కర్త కర్మ క్రియ అనే త్రిపుటిని అనుభవిస్తూ ఉంటాం ఈ త్రిపుటి రహితమైనటువంటి స్థితికి ద్విపుటి రహితమైన స్థితికి కూడా త్రిపుటి ద్విపుల తెగకోసి వేసి తెగకోసి వేసి అంటుంది అచల పరిపూర్ణ రాజయ్య సిగ తరిగితే వచ్చేది ఏమి లేదు చాలామంది ఏం చేస్తామంటే ఏ క్షేత్రానికైనా వెళ్ళి కేశములన్నీ అర్పించేస్తాం కేశవుడ నా క్లేశములన్నీ ఈ కేశముల రూపంలో నీకు ఇచ్చే నేను ఆనంద స్వరూపుడుగా ఇంటికి వెళ్ళి కార్యరంగంలో ఉద్యమిస్తాను నీ పనిముట్టుగా అని చెప్పడం ఆ కేశములను ఇవ్వడం గుండు కొట్టించుకోవడం జటిలో ముండి కేశాయాంబర బహుకృత రజగోవిందం అంటుంది అయినా నువ్వు బాహ్యంలో ఇలా ఎన్ని రకాలుగా అయినా నువ్వు కనబడవచ్చు జటిలమైన కేశపాషములు అట్టకట్టుకుపోయి ఉన్నటువంటి కేశపాషములైనా కలిగి ఉండవచ్చు లేదా ముండనం చేయించుకొని పూర్తిగా గుండుతో ఉండవచ్చు లేదా గోష్పాలమంత పిలకతో ఉండవచ్చు ఆయా సాంప్రదాయ రీతులను అనుసరించి ఆయా సాధన రీతులను అనుసరించి ఆయా సాధ్య వస్తువును అనుసరించి కానీ పరమే బ్రహ్మణి ఇదంతా ఈ ఆసక్తులు అందరిలోనూ కనబడవచ్చు ఇదంతా జిజ్ఞాస పరం జ్ఞాన కాబట్టి తత్పరం చావలోకేతనే సూత్రాన్ని సూచనగా అందిస్తు వస్తుమద్రహితం తద్రహితం సద్రహితం ఆవరణరహితం నిరావరణం నిస్త్రైగుణ్యం పరాపరం పరాత్పరం అయినటువంటి బయలును సిద్ధవస్తువుగా నిర్ణయింపజేసేటటువంటి నిర్ణయాత్మకమైనటువంటి స్థితిని దృఢీకరిస్తున్నారు ఎందుకంటే ఎరుకను విడిపించి చే పోయిన కదార్థంలో ఎరుకను విడిపించారు ఈ కదార్థంలో ఏం చెప్తున్నారంటే ఇంకా ఎప్పటికీ నువ్వు బోధ కావాలని అడగవాట ఎందుకని ఏంటో మేల్కొన్నావు బయలు స్థితిలో మేల్కొన్నవాడు ఏ రకమైన బోధని అడగడు ఎందుకని లేనెరుక బయలు ఇలాగ నీకెడుకాన వచ్చితే బోధకావలవడు లేకపోదు ఈ రీతిగా నిర్ణయింపబడినటువంటి స్థితిలో దేశికేంద్రుల యొక్క కృపణ పడయమని భాగవత కృష్ణ దేశిక ప్రభువులు ఎరుకను విడిపించడంలో ఉన్నటువంటి అత్యంత గోప్యమైన రహస్యాన్ని కళ మెలకువ నిద్ర ఉపమానంతో అందిస్తున్నారు రి శ్రీగురుభ్యో నమీ పూర్ణమద పూర్ణమిదం ఓర్ణము దూణస్ ఓర్ణమాదాయ పూర్ణమేవాశిష సహనా సహ నోనక్కు సహ వీర్యం కరవాహై తేజస్ నవధీతమస్ ఓ విషాహ శి శి స్వగురు నిజగరు పరమగురు పరష్ఠి గురు ఓం సద్గురు పరబ్రహ్మణే నమీరువ్యో ఓం